సూత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సరస్వ మహు దేవ మహిమ స్వరూప్ యొక్క తండ్రి కృపా మైడా స్తోత్రమైన గొప్ప దేవ అబ్రహాం ఇసాఫి యాకూబ్ గొప్ప దేవ నా తండ్రి నా ఇమోచి కూడా నా ఆశా దుర్గమ్ వణాలి సయ నా ప్రభా కొలో ప్రభావ మీకు సంధికి మాట్లాడండి ప్రభావ మా జీతాలు సరిచేయం ప్రభావ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహరించండి ఓ ప్రభా పాటలందరూ మా ఇంపొందరైనా వాటిందరూ మాతో మాట్లాడండి ప్రభావ మీకు పరిశుధాత్మక అనుగరించమని ప్రాధిష్టమైన నా దేవ నాయిస్త ప్రభా రానబిడ్డి త్వరగా మీ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేను ప్రభా ఆయన యుగ సమాప్తి చివరి అంచుల మీ ఉంటున్నాం ప్రభావ మీరు ఆకలి దినాలే ఉంటున్నాం ప్రభావీతిగా జీవించాలా ప్రభా మీరే మాతో మాట్లాడండి మీరే మార్గం చూపించండి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభావ ఎంతో మంది నశించుకోతే లోపంలో ప్రభా అందరి సువార్త ప్రకటించబడాల ఆయన ఈసయ్య మీరే మాకు సహాయకులు నడిపించండి నన్ను నడిపించమని ప్రిష్టమైన గొప్పదే మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఎంతగా మీరు కాపాడారు నీకు అందాలిస్త కృపల్లో మరోసారి భద్రపరుచుకున్నారు నీకు అందాలి ప్రభా ఆయన ఇక దినం మాకు అనుగరించిన చర్యలేకపోయిన మిమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు తండ్రి దివా రాత్రులు మిమ్మల్ని కాచి కాపాడు దేవానికి వన్నాను ఆయన ఉదయం కాలసమికు వన్నాను ప్రభాస్ తొలి శ్రోతాలు అర్చించుకోవడం ప్రభా ఆయన మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి ఆత్మ దయచేసి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసీ క్రీస్తు పరిషత్ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సార్ పాఠ పాడుతావునా మీదే సార్ సరే సార్ నేను ఇక్కడ రోడ్ మీద పర్లే భారత మాట ఎవరు సమీపించాలి జలు నివసించు నా ఏసయ్యా ఎవరూ సమీపించలేని తేజస్తులు నివసించున్నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కనుక పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజసులు నివసించిన ఏసయ్యా మరచి నీయ దుటే నేను నిలచిహంగా మరచి నీయ దుటే నేను నిలచి నీ విచు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవచిేలా విచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పర వశించు వేలా హే మౌ దునో మే నే మౌ దునో హే నే నే మౌ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా పరలోకమహిమను తలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోకమహిమను తలచీ నీ పాద పద్మములపై ఒరిగి లోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీచే ప్రశాంత వేలా పరక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీచేయు ప్రశాంత వేలా హే మౌ దునో నే నే మౌ దునో నేనే మౌధులు ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ను ధరించిన పరిశోధులు నా కంట పడగా నే ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే ఎవరు సమీపించలే చేసులో నివసించు నా హే సయ్యా జయించిన వారితో కలసి నిసింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నిసింహాసనమునే చేరగా ఎవరికి తెలియని వా క్రత పేరుతో నిత్య మహిమలు నను పిలిచే ఆ శుభ వేలా ఎవరికి తెలియని వా క్రత పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభ వేలా ఏ మోధులో నేను మౌధులు ఎవరూ సమీపించలేని తే చేస్తులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడదానే నీ మహిమను ధరించిన పరిశోధులు కంట పడగానే ఏ మౌదులు నేనే మౌదులు ఏ మౌదులు నేనే మౌదులు ఏ మౌదులు నేనే మౌను ఏ మౌను నేనే ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించునాస్టర్ సిస్ ఒక పని చేయండి సార్ నేను ఒక అంతలో ప్రేయర్స్ స్టార్ట్ చేద్దాము నేను లాస్ట్ లో నేను ఒక ప్రేయర్స్ అయినా వాకింగ్ చెప్తాను సిస్టర్ కొంచెం ఒక్కొక్కరికి ప్రార్థనలో పాల్గొందాం మనం తర్వాత వాకింగ్ చేస్తాం స్టార్ట్ చేసి ప్రార్థన స్టార్ట్ పరిశుద్ధ ప్రేమాల దేవా కృపలంత్రి దేవాయ రజ నీకులు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞత స్తులు స్తోత్ర హళడియా రజ దేవేసు ప్రభా మాకు మంచి దినము ఇచ్చిన ప్రభా నీకు వందనాల ప్రభా దేవా ప్రభా దిన దిన ప్రభా మీరు ప్రభా ఎంతో బ్లెస్ చేసిన ప్రభా నీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలునైనా దేవాయచు ప్రభా మరి ఈ లోకం ప్రభా చాలా ఘోరంగా ఉంది ప్రభా ఈ యొక్క లోకాన్ని మీరు కాపాడండి ప్రభా ప్రతి ఒక్క వాటితో మాట్లాడండి ప్రభా ఈ చూప్రభ మరి నీకెళ్ళు లెక్కలే వందనాలు ప్రభా దేవాయేసు ప్రభా మరి యొక్క రాకడ చాలా త్వరలో ఉంది అంటున్నారు ప్రభా కానీ ఏసుప్రభ ఇంకా జనలు మారకుండానే ఉన్నారు ప్రభా వారి చేత మీరు మా మాట్లాడండి ప్రభా వారిని మీరు మార్చివేయండి ప్రభా వారి కూడా ప్రభా నీ యొక్క సత్యమైన సువార్త అందబడేలాగా ప్రభా వారి విషయంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాసూప్రభ మరి ప్రతి ఒక్క బిడ్డని మీరు మార్చివేయండి ప్రభా నీ రాకడీకి ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడి ఉన్నారు ప్రభా కనుక్కొని జీవించే బిడ్డలుగా తయారు కావాలా ప్రభా యేసుప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డ చేత మీరు మాట్లాడే ప్రభా దేవాసూప్రభ అదే విధంగా ప్రభా ఎంతో మంది ప్రభా తెగుళ్ల విషయంలో బాధపడుతున్నారు ప్రభా దేవాచు వచ్చిన వారు ఉన్నారు వారి విషయంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ఏసు ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభా ఆ యొక్క బాధ నుంచి ప్రభా బిడుదల పొందాల ప్రభా నామ ప్రభ ఈ నామ ప్రభ వారి స్వస్థపరిచిన ప్రభా నీకే బంధనాల ప్రభా దేవా ప్రభా మరి ప్రతి ఒక్క బిడకుడు ప్రభా మార్ మంచి పొందాలా రక్షింపబడాల ప్రభ ఏచి అని సన్నిధుల ప్రభా పాపక్షమ నొక్కునే బిడ్డలుగా తయారు కావాల ప్రభా దేవాయసు ప్రభా వారి మీద కనికరం చూపించిన ప్రభావసుప్రభ నీ యొక్క ఉగ్రత చాలా మేము వేడుకుంటున్నాం బ్రమయేసు సిల్వ మరణం పొందిన బ్రహ్మ ఈ యొక్క ప్రజల కోసం బ్రమ యేసుప్రభా మరి మేము జ్ఞాపకం చేసిన బ్రమ మరి కార్యకందనాలు దేవాసు ప్రభా అదే విధంగా ప్రభా ఈ యొక్క యూత్ స్టూడెంట్స్ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ యూత్ వాళ్ళు ప్రభా మరి ఎక్కడికి వెళ్ళినా ప్రభా నీ యొక్క హస్తం వారి మీద పెట్టని బ్రమ ఏచు ప్రభా ప్రతి ఒక్క యూత్ బిడ్డ ప్రభా బైబుల్ చదవాల ప్రార్థించాల ప్రభా వాళ్ళ జీవితంలో ప్రభా నీ కోసం ప్రభావ వాళ్ళ బ్రతికి ఎలాగా జీవించే బిడ్డలకి తయారు చేయడం బ్రహ్మ ఏశానికి వల్ల ప్రభావ మరి ప్రతి ఒక్క యూత్ బిడ్డలు ప్రభా ఆ యొక్క దుష్టాత్మలు ఉన్న వారిని వారిలో ఉన్న దుష్టాత్మని గర్తించభ ఏచు కృష్ణామంలో ఆజ్ఞాపిస్తున్న ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా తల్లిదండ్రులకు లోబడి జీవించాలా ఈచు ప్రభా వాళ్ళు జీవించకుండా ప్రభావ వాళ్ళు మారుమర్చు రావాల ప్రభా రక్షింపబడాల ప్రభా భ మరి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రభా యజు ప్రభా అలాంటి బిడ్డలు కూడా ప్రభా నువ్వు కాపాడని ప్రభావ రక్షించని బ్రమ నీకేస్తాన పరిశుధర సర్వాధికారి దివా అదే విధంగా ప్రభా మరి ఓల్డ్ వారి విషయంలో కూడా ప్రార్థిస్తున్న బ్రమ మరి ఆ యొక్క తల్లిదండ్రులున్న ప్రభ ఆద్రభ వారిని రక్షించని ప్రభావ వారికి కూడా ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దాయించభ అలాంటి ఫౌండేషన్స్ ఎవరైనా ఉంటే ప్రభా వారికి హెల్ప్ చేసేవారి మీరు ప్రేరేపించని ప్రభాని నీకస్త పరిశుధ్రమైన సర్వాధికారి వందనాన్ని దేవాయప్రభ ప్రతి ఒక్క బిడంగుడ ప్రభా పేరుపై ఆశీర్వాదం కుమరించిన ప్రభా రక్షించని ప్రభా నీ యొక్క సత్యం వెంబడించాలి ప్రభా ఈ సుప్రభా ప్రతి ఒక్క బిడంగుడు ప్రభా నీ యొక్క సువాత ప్రకటించాలా దేవాభా లోకంలో ప్రభా నీ యొక్క సువాత అందబడాలి ప్రభా ప్రతి ఒక్క గ్రామంలో ప్రభా నీ యొక్క సువాత పంపించిన ప్రభా నీకస్త దేవా యేసు ప్రభాకే చాలా త్వరలో ఉంది బ్రవ మరి మేము సిద్ధపడాల ప్రభా తొందర తొందరగా ప్రభావ ఇతరుల యొక్క ప్రకటించాలా అనే పిల్లలు అందరికి నడిపించే వారి లాగా ప్రభావ దీవించని బ్రవ ఇంకా మా ద్వారా ప్రభా అద్భుతాలు ఆచకాలు జరిగించేవాభా స్ మహిమ ఘనత నిరంతరం ప్రభా నీకి చెందల ప్రభా ఆ విధంగా ప్రతి ఒక్క ఉచ్చుటకు సాయం దాచామని ఏసుకృష్ణామం అడిగి వేస్తున్నాం పరిశుద్ధు మహోన్నత సర్వోన్నత ఈ వందలు స్తోతాలు చెల్లించుకుంటున్నారు జీవం గల తండ్రి ఈ ఉదయకాల సమయంలో మాకు చిన్న దిక్కు గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడినారు భద్రపరిచిన ప్రభావ వందనాలు చీకట్లో ఉన్న మమ్మల్ని తండ్రి తెలుగులోనికి తీసుకుని వచ్చినారు ప్రోభా నరకము ఆ ఊగిలో పడిపోకుండా తండ్రి లెక్కల్లో ఉంచిటే వంశండి దీనిలో ఉన్న ప్రతి వ్యక్తి తండ్రి ఆగ్మిక అపవాదాన్ని ఎదురే వ్యక్తిగా ఉండేటట్టు చేయండి ఎక్కడ వాళ్ళ ఎవరికివార్త చేసిన వారి జీవితాలు మార్చబడుతకులుగా ఉండేటట్టు చేయండి శ్రమలను సంతోషించే వారిగా ఉండేటట్టు ఇరుకు మార్గము వెలుచు దానిలోని విశాలత కనుగొనే వారిగా ఉండేటట్టు సాయం చేయండి తండ్రి లోకం వైపు అడుగులు పడకుండా తండ్రి ప్రభా వారికి అనేకమైనటువంటి వాక్యముతో వారితో మాట్లాడండి ప్రభు చంచల మనస్సులను వేషధారలను పైబర్తి గల వారిని వారికి వాక్యంతో సెచ్చరించి గ్రహించమని వేడుకొని చుంటున్నాం మీరు అక్కడ ఉండగా తండ్రి ప్రభా నైనా అతి విమర్శ ఆత్మ విమర్శ తండ్రి చేసుకునే వ్యక్తులుగా ఉండి తండ్రి జీవితాలను సరిచేసుకుని పాతలానికి పడిపోకుండా తండ్రి ఉన్న ఒక జీవితాన్ని అల్పకాల సుఖభోగములను విడిచిపెట్టి తండ్రి ప్రభా సరైన దారిలో కరైన మార్గంలో నిలిచి ఉండే వ్యక్తులుగా ఉండటం సాయం చేయండి బలపరచండి దీవించి ఆశీర్వదించండి నాయనా ఈసయ మీ యొక్క చిత్తాన్ని జరిగించి మిమ్మల్ని మహిమపరిచి మీ నామాన్ని హెచ్చించి మిమ్మల్ని సంతోషపరిచే పరిచే వ్యక్తులుగా మేము ఉండాలి నాయనా దయటం మమ్మల్ని మన్నించి క్షమించి తండ్రి నాయన మాకు సరైన రూపు దిడ్డుమని వేడుకొని నాయనా ఈశ్వరే తండ్రి ప్రభా రూపాంతరం చెంది తనకి తిరిగి జన్మించిన వ్యక్తుల అనుభవం కలిగి రక్షణార్థమైన దుఃఖముతో నా ఎల్లప్పుడూ మీ పాదాల దగ్గర మేము ఉండేవారు సహాయం చేయండి దాష్ణ్ వాటి ప్రార్థిస్తుంటున్నాను ప్రభా అభిర్థాన్ని కనికరించండి స్వస్థపరచండి ప్రభా నడినెత్తి నుండి అరికాయలు వరకు ఉన్న ప్రతి విధమైన రోగులను కలిగించండి ప్రో కిడ్నీ బాగు చేయండి ప్రో బ్రెయిన్ ని బాగు చేయండి ప్రోభ కంటి చూపును సరళం చేయండి ప్రభావ కుటుంబంలో సమాధానం ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి అదే మరిగంబర్ మల్కంబ్రెదర్ని ముట్టండి సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత నడి నేతలు అరికాల వరకు పోగుణ స్వస్థత ఎముకలు మాంసము నరములు ప్రతీదీ ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ఆ పెద్దగా అనుగ్రహించమని వెతుకు మీ ఆంటీని భుజములను నైనా కాకండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచండి ప్రభా సంపూర్ణ స్వస్థత దండి షుగర్ కంట్రోల్ అవడానికి సాధించండి బలపరచండి జీవించి ఆశ్చర్యం అదే మరిగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి సహోదరి సహోదరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం స్వస్థపరచి సంపూర్ణ రక్షణ నడిపించమని వేడుకుని చూడండి కోవిడ్ బాధితులతో ఇమ్యూనిటీ దయచేయండి స్వస్థపరచండి రక్షణ దయచేయండి అదే అదే మరిగా ఈ సంవత్సరంలో రాబోయే శ్రమలన్నిటిని మేము ఓపికతో సహించుతూ భరించుతూ ఆయన వాటిని ఎదుర్కొని జయజీవితం కలిగి నాయన ఫలించే చెట్టు వల్లే మేము ముందుకు సహాయం చేయండి ప్రభా నాయన అంతర్గతంలో ఉన్న ఆ యొక్క ప్రాచీన స్వభావము మేమందరము వదులుకొని తండ్రి ప్రేమ క్షమా కలిగి నాయన మీ యొక్క సత్యస్వార్థను చేపట్టి అనేకులకు తండ్రి ప్రభా మాదిరికరకంగా మేము జీవించే వ్యక్తులుగా ఉండటం చేయండి బలపరచండి క్షమించమని వేడుకొని చూంటున్నాం తండ్రి టీవీలో ఉన్న ప్రతి సభ్యులను జీవించండి ఆశీర్వదించండి లపరచండి నాయనా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆయన మరడిమిల్లి రంపచోడవరం నాయనా ఆ ప్రాంతాలకు తిరిగి ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్ళుండగా తండ్రి ప్రభావ గొప్ప కార్యాలయం చేయండి ప్రభావ బలపరచండి ప్రభావ అక్కడి మనుషులతో మీరు మాట్లాడండి ప్రభావ నైనా మీ చిత్ర ప్రకారంగా నడిచిన రోజు దయచేయండి ప్రభావ కావాల్సిన అవసరతలను దయచేయండి ప్రతి విధమైన యాక్సిడెంట్స్ ని రిపేర్స్ ని కొట్టేయండి ప్రభా ప్రతి బిడ్డని యన మీ యొక్క అభిషేకంతో పరిశుద్ధాత్మతో మనపేట్ చూస్తున్నాం తండ్రి లెక్కని వికలాంగులను అనాథలను దిక్కులేని వారిని వృద్ధులను తండ్రి ప్రభా ఎవరో లేని ఒంటరి వారిని నాపకం చేసుకోండి ప్రభా వారికి కావలసిన ఆహారమును వస్త్రములను తండ్రి వారికి కావలసిన స్వస్థతను వారికి కావలసిన రక్షణను అనుగ్రహించండి ప్రభాయన వందన తండ్రి మేమైతే ఒటి దేని పనికిరాని వాళ్ళం ప్రభు నాయనా ఈశ్వరగా అపవిత్రుడు నన్ను నాపం చేసుకుని నైనా వెలుగులోకి నడిపించిన దాన్ని బట్టి మీకు నైనా క్షమించలోచనలు కూడా రాకుండా సంపూర్ణమైన చిత్రంలో గడిపటకు సహాయం ఇచ్చే నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నైనా ముఖ్యంగా మీకు వాక్యము తండ్రి మా జీవితంలో ఫలించటకు సహాయం ఇచ్చేది నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన ఈ అడిగే కూడి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో లెక్కలేనని వందన ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క కండికరం లో రాజా విశుక్రీస్తు నామం బట్టి మీ నామాన్ని ఆరాధిస్తున్నాం ప్రభా పూర్ణ పూర్ణ మనసుతో ఆరాధన చేసి మనసు దయచేయండి ప్రభా వేసి అమ్మకెందులో ఎక్కలేనని వందన మీ ప్రతి ఒక్క మన్నించండి ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో మీరు అక్కడ ప్రభా పరిశుద్ధంగా జీవించాలా ఒక దినం రెండు కాదు ప్రభా మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభావ మేము మా జీవితాలను సమర్పించుకుని ప్రభా స్థిరంగా బలంగా ఉండాలా దాంట్లో పరిశుధాత్మ శక్తి సహాయం పరిశుధాత్మ బలాన్ని మాకు దయచేయండి ప్రభా అది మేము మోకరించి పొందుకోవాలా ప్రభా ప్రార్థనలో మనకులను సిద్ధపరచాలా మేము మీరు సిద్ధపడి ఉండాలా ప్రభా అలాంటి పశుధాత్మశక్తి బలం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా పశురమాయి మగల దేవా మీకు ఇంత లెక్కలేని వందనాలు ప్రభా జీవల దేవా జీవాధిపతి మీకు వందనాలు ప్రభా దేవం మీకు ఎంతో వందనాలు ప్రభా మీటింగ్స్ ప్రభావ పెడుతుండగా ప్రతి ఒక్క మీటింగ్ లో మీరు మైంపొందండి ప్రభా మీ యొక్క పశుధాత్మశక్తి చేత ప్రభ నడిపించండి ప్రతి ఒక్కరిని ప్రభావం యొక్క కృపలో మీ యొక్క రాజా తోడుగా ఉండండి ప్రభా ఇసే భయమునత దేవా కృపామయ్యిడ కనికరం దేవా, దేవ రాజా ప్రభుల ప్రభా సర్వంతర్యామి సర్వష్ఠీకర్త మీకు వందనాలు ప్రభా వేసయాకు వంద ప్రభా వేసుక్రీస్తు నాంబట్టి ప్రభా ఈ వైరస్ బారిన పడి యొక్క వ్యక్తి నిమిత్తం ప్రాధాన్యస్తున్న ప్రభా వాళ్ళందరినీ ప్రభా స్వస్థపరచని ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క బాగు చేయని ప్రభా వాళ్ళందరూ కూడా మౌకరించాలా ప్రచపడాలా మా పని విడిచిపెట్టాలా పరిశుధన తయారు కావాలా మీకు ప్రభా జీవితాన్ని సమర్పించుకోవాలా అలాంటి భాగ్యాన్ని వారికి దయచేయని ప్రభా దక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభా రాబోయే తేగులు అన్ని నిమిత్తం ప్రాధాన్యత ప్రభా యొక్క కృపలో మీకు కనికరం దేవా అందరినీ కాపాడుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా బలంగా ప్రభా యొక్క శక్తిని దయచేయండి ఏసీఆ మీకు ఎంతో వేల వందనాలు ప్రభా పట్ల మీరు చేసిన కార్యం బట్టి మీకు వందనాలు ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా ఇంకా తిరిగి లేవనైతే శుద్ధపరచని ప్రభా జండ్ల బేదం ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయన కూడా మీరు ముట్టినారయ్యా మీకు వందనాలయ్యా మీ బంగారు పాదలకు లెక్కలేనండి వంద మీకు ఎంతో వందనాలు పనికిరాని మా ప్రార్థన మీరు వింటున్నారు ప్రభా వెంట గొప్ప మీద పురుగులాగా మా ప్రార్థన మీరు వింటున్నారయ్యా అందుబట్టి మీకు లెక్కలేనండి వందనాలు ప్రభా మీరు గొప్ప దేవుడు ప్రభా మీ సర్వశక్తి సంపన్నుడు ప్రభా ఏసీ వందనాలు ప్రభా మీరే తోడుగా నీడగా ఉండమని ఏసీస్తు మహిమ గల నామాన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ ధ్యానించకముందు చిన్నగా మనం ప్రార్థన చేద్దాము సరే చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం మనం సూత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంప్రద మహోన్నతుడ దేవ మహిమ స్వరూపకు తండ్రి కృపామయ్యుతుల స్తోత్రమైన గొప్పదేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా మీ కృపల్లో మమ్మల్ని మీకు దినానికి ప్రవ మీకు నూతనమైన కృపను మాకు అనుగరించినయన మీకు స్వరం లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగరించిన ప్రవ్వ దాన్ని బట్టి నీకు వన్నాను ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వరం నీకే కలుగును కాక హ్రవ్వా నా దేవ నీకు వన్నాలు ఇస్తా గొప్ప దేవ నా తన ఈ ఉదయ మీ వాక్యమే ధ్యానిస్తాయి ప్రభావ మీరే మా తను మాట్లాడను మా జీవితాలు సరిజేయండి ప్రవ్వా మా తలంపులు మా సమస్తం మీకు మీకు అప్పగితున్నాం ప్రభావ మీ ఆధుని తీసుకున్నాం మీకు సమర్థించుకున్నాను పరిషత్ ఆశనార్థింపు దే మనం క్రీస్తు పరిషత్ పత్రికల్ రాసిన పత్రిక పంతొమ్మిదవ రోమిల్ రచన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ఒక వాఖ్యాన్ని మనము చూస్తున్నాము ఇక్కడ ఏం రాసిందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది ఎలా అనగా సృష్టి నాశమునకు లోయన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందును పొందనకై నిరీక్షణం గలదై స్వేచ్ఛ కాక దానిని లోబరిచిన వాని మూలముగా పెద్దపరచబడేను చూడండి ఇక ఇక విషయం పౌలు ఇక విధానం చూపిస్తున్నాడు ఇక ఇక రోమ్యనగ సంఘానికి పౌలు విషయమే జ్ఞాపకం చేస్తాం ఏంటంటే చూడండి పంతొమ్మిది వచ్చిన చాలా ముఖ్యమైన వాక్యం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తుందంట ఎందుకు తేరు చూస్తుంది అన్నప్పుడు చూడండి చూడండి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ సృష్టి మొత్తం ఆయనే సృష్టించండి దేవుడు సర్వ తండ్రి ఆయనే సృష్టించండి ఈ ప్రతి ఒక్కరిని ప్రతి జీవిని ఆయనే సృష్టించండి ఆయన మహిమ పరిచయం కొరకు కాబట్టి అది కనిపెట్టుకుందంట ఆయన కుమారుల ప్రత్యక్ష అంటే దేవుని బిడల కొరకు ఈ సృష్టి అన్నప్పుడు అది దాస్యంలో ఉందని మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఇరవై వచనంలో సృష్టి యావత్ ఇది ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసన్నేదన పడుచున్నదని ఎరుగుదము అంటే ఈ సృష్టి మొత్తం ఏం చేస్తుందంట ప్రసన్న పడుతుందంట అంటే ఎట్లా పడుతుంది ఇదంతా ఒక దాస్యానికి లోబడిపోయింది దాస్యంలో ఉంది దాస్యంలో ఉంది ఈ సృష్టి మొత్తం ఎందుకంటే అవాదం పాపం చేసి కానించి అది ఈ సృష్టి ఆ పాపంలో పడిపోయినప్పుడు యేసు ప్రభు ద్వారా అది విమోచించబడాలని ఆయనే ఆ సెలవులో మన అందరికొచ్చిన తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు ఆయన ఆ సెలవులో భరించాడు ఎందుకు ఆయన నువ్వు స్వీకరిస్తే నీకు దాస్యం నుండి దేవుడికి విడుదల కల్పిస్తారు పాపమును నీకు విడుదల కల్పిస్తాడు కానీ ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళకి దేవుని పిల్లలు అవటకు అధికారం లేదంట ఆయన ఎవరైతే అంగీ ఏసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన పిల్లల ఒకటి ఒక అధికారం దేవుడు అని గురించండి కాబట్టి ఆ అధికారం దేవుడు ఇచ్చినప్పుడు చూడండి మనం ఒక విధంగా మనం ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ కదా రవిలాసిన పత్రికలో మనం చూస్తాం మనకి ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు మనం ఇప్పుడుగా ఎట్లా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ దేవుని ఆత్మ మనలో ఉండి ఉచ్చరింపు సౌక్యం కాని మూలుగులతో ఆ ఆత్మే మనపక్షంగా దేవుని దేవుని తట్టు విజ్ఞాపన చేస్తుందని మనం చూస్తాం అక్కడ చూడండి ఎందుకంటే ఇది రక్షణ పొందిన వారి గురించి నేను మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఎందుకంటే మన రక్షణ పొందినం దేవుడిని తెలుసుకున్నాం మాంసం పొందుకున్నాం పరశురాత్మ అభిషేకం పొందుకున్నాం కృపావరాలు పొందుకున్నాం కానీ అన్నిటి దేవుడు మనకి పాప విముక్తి కలిగించి ఆయన బిడలుగా స్వీకరించిన తర్వాత అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఎందుకు అనుగ్రహించా అన్నప్పుడు చూడండి మనం అర్థం చేసుకోవాలి అది ఆయన మహిమపరచుల కొరకు చూడండి ఈ లోకంలో ఎందుకు యేసు ప్రభు ఈ లోకంకి వచ్చి అన్నప్పుడు చాలా మంది మామూలుగా మనం చూస్తాం ఎందుకు నశించిపోయినని వెతికే రక్షిస్తే ఈశ్వరాభు ఈ లోకానికి వచ్చిందని కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండో ఆ పనిని ముగించిండు ఆయన ఆ పనిని ముగించి మనకు ఆ పనిని అప్పచెప్పిడు దేవుడు యేసు ప్రభు మనకు ఆ పని అప్పచెప్పిడు మనకు ఎందుకు మనం అది చెయ్యాలని కాబట్టి అనేకులు దాస్యంలో ఉన్నారు ఈ రోజు కూడా చూస్తే వాళ్ళు ఇంకా దాస్యంలో ఉన్నారు పాపం నుంచి ను. దేవుడు విముక్తి కలిగించిండు రక్షణ అనుభవం ఉంది అన్ని ఉన్నాయి కానీ వాళ్ళకు ఇంకా వాళ్ళు పాపంలోనే ఉన్నారు అంటే ఇంకా దాస్యంలోనే ఉన్నారు ఎందుకు దాస్యంలో ఉన్నారు ఎందుకు దానికి దాసులుగా ఉన్నారు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ లోకపు విధానం ఆయన చెప్పిన వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోకాంతమైన విధానంలో మనం పోతే ఖచ్చితంగా మనం దాస్యంలో ఉన్నట్టే ఎందుకంటే ఆయన నీకు స్వాతంత్రం ఇచ్చిండు ప్రభులో నీకు స్వేచ్ఛ ఇచ్చిండు లోకంలో ఎందుకు ఆయనను మయం పరిశ్రమ అన్ని దేవుడు అన్ని పెట్టిండు దేవుడు కానీ ఏది యోగ్యమో ఏది రమ్యమైన ఏది మాన్యమైందో ఏది మేలుకరమైందో దేవుడు నీకు చూపించిండు అన్ని కానీ ఈ రోజు దాన్ని పక్కన పెట్టి దేవుడు మనకు దేవుడు మాకు స్వేచ్ఛ ఇచ్చిండు మాకు దేవుడి స్వాతంత్రం ఇచ్చిండు అని ఈ లోక విధానాలు పట్టుకొని ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరి పట్టుకొని అవి తెచ్చిపెట్టుకున్నారు ఈ రోజు కాబట్టి వాళ్ళ దాస్యంలో ఉన్నారు కానీ వాళ్ళ ఆత్మను మనకు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి నేను చెప్పే పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కాబట్టి చూడండి వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మోసపోయినారు ప్రభు నమ్ముకున్నారు ప్రార్థన జీవితం ఉంది అన్నీ ఉండి కానీ తెలియకుండానే మోసపోయినారు వాళ్ళు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ చూడండి ఒక బ్రదర్ చెప్తున్నాడు ఏంటంటే దేవుడు నాకు అన్ని ఇచ్చిండు బ్రదర్ నాకు మంచిగా మంచి బిజినెస్ దేవుడు ఇచ్చిండు మంచిగా మంచి భార్యని ఇచ్చిండు మంచి పిల్లల్ని ఇచ్చిండు తర్వాత మంచి ప్రార్థన జీవితం నేను కలిగి ఉన్న బాగానే ఉన్నాయి కానీ నాకు ఏదో ఒక ఆ దిగులు ఏదో ఒక బాధ నా హృదయంలో నన్ను వేధిస్తుంది అని చెప్తున్నాక్కడ మీరు మీరు చెప్పండి అర్థం చేసుకోండి ఏ రీతి అన్నప్పుడు దేవుడు ఆయనకి బిజీ ఇచ్చిండు మంచి ఇచ్చిండు అన్ని ఇచ్చిండు తర్వాత కానీ ఆయనకు ప్రభు నమ్ముకున్న వాళ్ళే కానీ సమాధానం లేదు అంటే ఎక్కడో వేదన దిగులు ఏదో విచారణ ఎందుకు మనం అర్థం చేసుకోవాలి ఎందుకన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే చూడండి ఒక విషయం మనం క్రైస్తవ సంఘం ఎట్లా మోసపోతుంది దేవుడు మన మనకు అన్ని దేవుడు ఇస్తాడు సమృద్ధిగా ప్రభుత్వడు మనకు ఉద్యోగం ఇస్తాడు డబ్బు ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ అన్ని ఇచ్చిన తర్వాత ఆయన శోధిస్తాడు అన్ని ఇచ్చిన తర్వాత నేను పరిశీలిస్తాడు ఆయన నీ బిజినెస్ చేసుకుంటేనే పోతూ ఉంటావు నువ్వు అన్ని నువ్వు అన్ని చేసుకుంటూనే పోతుంటావు కానీ అన్నిట్లో దేవుడు విజయం ఇస్తూ ఉంటాడు కానీ అస్సలైంది నువ్వు విడిచిపెడుతున్నావు ఈ లోకపు విధానాలలో నువ్వు అలిసిపోతున్నావు ఈ లోకపు వాటిలో నువ్వు కానీ ప్రభు నమ్ముకున్నావు ప్రార్థన చేస్తావు వర్షిప్లో పాల్గొంటావు సేవలో ఉంటావు అన్ని ఉంటావు కానీ నీలో ఏదో ఒక వేదన నీకు ఏదో ఒక దిగులు నీ వెంటాడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా అది నీకు అర్థం కాలేదు కానీ నీ ఆత్మ కోషిస్తుంది నీ ఆత్మ కోషిస్తుంది ఏ రీతిగా ఈ లోకపు విధానం నువ్వు దేవుని ఆత్మ దానికి సపోర్ట్ చేయడు ఎందుకంటే మనం ఎట్లా ఇది అర్థం చేసుకోవాలని చూడండి మనకు మనం పోతా ఉన్నప్పుడు కానీ దేవుని ఆత్మ ఏం చెప్తాదంటే నేను ఈ రీతిగా నడవాలా ఈ రీతిగా నడవాలని దేవుని ఆత్మ అనిపిస్తాం కానీ శరీరం ఏం చేస్తా అంటే పరిపరి విధాలుగా చేస్తూ ఏం కాదు ఏం కాదు అని చెప్పి చేస్తూ ఉంటాం కానీ అట్లా మోసపోతుంది అన్నట్టు అందుకే ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పొడగొట్టుకుంటూ ఏమైనా లాభం ఉంటుందా కాబట్టి జరుగుతుంది ఈ రోజు దేవుడు మమ్మల్ని సమృద్ధిగా మమ్మల్ని ఆశీర్దించింది మాకు అది ఇచ్చింది ఇది ఇచ్చింది చెప్తారు కానీ వాళ్ళ ఆత్మ దోషిస్తుంది వాళ్ళ ఆత్మలు మూలుగుతున్నాయి ఎవరు బాణి అంటే శరీరము బానిసత్వంలో ఉందంటే శరీర బలతల్లో మనుషులు కొట్టుకొని పోతున్నప్పుడు ఆత్మ ఘోషిస్తుంది ఇది ఎట్లా నేను దీని నుంచి విముక్తి పొందాలా చూడండి అంతే తెలియకుండానే వాళ్ళు మోసపోతున్నారు అది మనం అర్థం చేసుకోవాలి ఏ రీతిగా ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి నువ్వు ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తలేవు ప్రభు నువ్వు ఎక్కువగా ఈ లోకంలో ఏదో దానికి ప్రాధాన్యత ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలా ఆయన ఆత్మకు నువ్వు చోటు ఇవ్వాలా ఆయన ఆయన నీ హృదయంలో రావాలనుకుంటున్నాడు కాబట్టి హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలా కాబట్టి నువ్వు ఆత్మలో సంపూర్ణతను ఎదగాల అనే విషయము అక్కడ మనం చెప్పబడుతుంది ఎందుకంటే ఏకగ్రే ఎందుకు మూలుగుతుంది సృష్టి దేవుని కుమారులంటే రెండు రెండు విధాలు రెండు గుంపులు కనిపిస్తాయి అక్కడ ఒక ఒక గుంపు గురించి ఒక గుంపు మాట్లాడుతుంది దేవుని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షత అంటే వాళ్ళు దాని కొరకు ప్రత్యక్షత అంటే వాళ్ళు దాని నుంచి విడుదల కనిపించే వాళ్ళు ప్రత్యక్షత అన్నప్పుడు ఆత్మ ప్రత్యక్షత మనం చూస్తాం అంటే ఒక అనుభవం కోరు ఎవరు మమ్మల్ని విడిపిస్తారు ఎవరు వచ్చి మా ఆత్మలో వాటి నుంచి కల్పిస్తారు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆశతో తేరుచేస్తారు సృష్టి అన్నప్పుడు దేవులు విడలే సృష్టి అన్నప్పుడు మనకు అందరూ సాదృష్టం కాబట్టి వాటి ఎవరు విడుదల కల్పించాలా ఇది విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనమే ఆ దాస్యంలో ఉంటే మనమే దానికి లోనై ఉంటే ఆ మూలుగుతో ప్రసేదాన్ని పడుతుంటే ఎవరు దాన్ని విడిపించాలన్నప్పుడు దేవుని కుమారులు కాబట్టి మనం ఆయన కుమారులుగా ఉన్నప్పుడే ఆయన గుణగణాలు మనలో వస్తాయి ఆయన కుమారులుగా ఉన్నప్పుడే మనకు దాని మీద మనకి ఎంతో ప్రేమ జాలి కరుణ చూపిస్తూ ఉంటుంది ఇతర రోజులు ఎవరైనా చేస్తారు వాళ్ళు ఎంతగానో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం మనం ఎందుకంటే దేవుడు వాళ్ళకి విడుదల కల్పిస్తాడు ఎన్నో అద్భుతాలు దేవుడు చేసింది కదా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు వాళ్ళ కుటుంబంలో సమాధానం వస్తుంది ఎట్లా వచ్చింది అన్నప్పుడు వాళ్ళు దాస్యంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆత్మను ఘోషిస్తే కానీ దేవుడు ఆ క్షణం నిన్న నడిపించినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి విడుదల కల్పిస్తుంది అంటే వాళ్ళు విముక్తి పొందుతున్నారు కానీ వాళ్ళ ఆత్మను ఘోషిస్తున్నారు అది నువ్వు తెలుస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన ఆత్మలో మనం సంపూర్ణంగా ఎదిగినప్పుడే వాటి మనం అర్థం చేసుకోగలం కాబట్టి ఆ బ్రదర్స్ చెప్తున్నా నాకు సమా నాకు ఎట్లా నేను బాధ అన్నప్పుడు కాబట్టి దానికి మన జవాబులు అన్నప్పుడు నువ్వు ఈ లోకం మీద ఎక్కువ సమయం పెడతావు కానీ ఆయనకి దగ్గర నీ ఎక్కువ సమయం పెడతలేవు కాబట్టి మనం ఈ లోకంలో అందరు బిజీగా ఉంటారు కదా ఎవరికైనా ట్వంటీ అవర్స్ టైం దానికి మించి ఎవరికి కదా కాబట్టి మన పనులు చేసుకోవాలా తర్వాత ఎందుకు చేసుకోవాలా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో ఒక యాత్రికులుగా మనం వచ్చినాం ఈ లోకానికి మన యాత్ర ముగించుకొని మళ్ళీ తిరిగాని సన్నిధికి వెళ్ళాలా ఒక పని కొరకు వచ్చినాం పని చేసుకునే వచ్చినప్పుడు ఆ పని చేసుకోవాలా అసలైన పని ఎందుకు వచ్చినా అది అది ఆ పనిలో వెళ్ళిపోతూనే ఉండాలి కాబట్టి మనం ఈ లోకంలోనే అంటుకొని జీవిస్తే ఆయన ఆత్మలో నుంచి మనం పక్కకి వెళ్ళిపోయినట్టు అందుకు క్రైస్తవ సంఘం మోసపోతుంది ఈ లోకాధిపే శరీర భదమైన విధానం కోసం ప్రాధాన్యత ఇస్తారు చేసుకోవాలి సంపాదించుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలంటే కానీ సంపాదించుకోవాలి ఎందుకు నువ్వు ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి నువ్వు సంపాదించుకోవాలా చూడండి ఒక ఒక విధంగా మనం చేసుకుంటే ఎందుకు ఈ లోకంలో బ్రతకాలి అన్నప్పుడు ఒక ఒక విధంగా మనం అర్థం చేసుకోలేదంటే రెండు విషయాలు ఏంటంటే ఒకటి నువ్వు ఈ లోకంలో బ్రతకాలంటే నువ్వు డబ్బు సంపాదించుకోవాలా అదొకటి తర్వాత ఎందుకు బ్రతకాలా అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వు ఎందుకు వరకు వచ్చినవో ఎందుకు బ్రతకాలన్నప్పుడు అందుకోసం నేను నేను ఈ లోకంలో నేను కష్టపడాలా నా పిల్లలను పోషించుకోవాలా నా భార్యను పోషించుకోవాలా నా బంధువులు పోషించుకోవాలా తర్వాత అసలైంది నా సహోదరులు నేను పరామర్శించాలా అని ఆ పని కొరకు దేవుడు ఈ లోకంలో నేను తీసుకొచ్చింది కాబట్టి నువ్వు ఉద్యోగం చేసుకుంటావు అన్ని చేసుకుంటావు కానీ నువ్వు వచ్చిన పని ఏంది అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోద్దాం అంటే కానీ ఈ లోకంలో ఈ లోకం విధానం ఏదో తెలుసా ఎందుకు సంపాదించుకుంటా అంటే నేను బ్రతకాలి కాబట్టి సంపాదించుకోనంట కాబట్టి అరే ఇచ్చోడు అంటే ఎందుకు బ్రతకాలి తెలియదు జీరో అర్థం కాదు నువ్వు ఎందుకు బ్రతుకు ఇంతకాలం ఎందుకు ఈ తెలియదు మనుషులకు అర్థం ఈ రోజు క్రైస్తవులు కూడా అర్థం కాదు కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఈ లోకంలో నువ్వు బ్రతకాల ఎందుకు బ్రతకాలన్న ఎందుకు ఈ లోకంలోను ఉన్నావంటే ఒక పని కొరకు నువ్వు ఆ పని చేస్తున్నావా నువ్వు ఆ పని మీద నువ్వు నువ్వు ఫోకస్ పెట్టినవా అంటే నీ ఆలోచన నీ విధానము నీ ఆత్మీయ జీవితము అన్ని అది ఆ రీతిగా ధ్యానించావా దేవుని వాక్యం అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ చివరి కాలంలో రాకడ దినాలో మనం ఉంటున్నాం ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ పత్తి సూచన యేసు ప్రభు రాక సంబంధించి మనం చూస్తాం కాబట్టి మనం ఇంకా మనం సంపూర్ణంగా ఎదగపోతే ఖచ్చితంగా మనం ఇంకా మనకు తెలియకునే మనం దాస్తంలో అయిపోతాం మనం అనుకుంటాం మనం బాగానే ఉన్న నాకు మంచిగా జరుగుతుంది మంచి టైంకి అన్ని వస్తాయి అన్ని బాగున్నాను కానీ నీ ఆత్మ దోషిస్తున్న సంగతి నువ్వు ఒకసారి నీ జీతాన్ని పరిశీలించుకో నీ ఆత్మ ఏ రీతిగా నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో చూడండి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో ఎందుకు మనం ఈ లోకానికి వచ్చినాం పౌలు ఆ విషయం అక్కడ చూస్తారు పౌలే రాస్తున్నాయి ఈ పత్రిక దేవుని కుమారులుగా ఎందుకంటే ఇరవై రెండవ చరణంలో సృష్టి ఏకగ్రీవంగా ఇది వరకు ఇది ముందు గురించి కూడా ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసర వేదన కలుగుతుందంట అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టిచ్చు మనలో మనము మూలుగుచున్నాము చూడండి మనకు కూడా ఉంది ఎప్పుడు నా ఎప్పుడు నాకు దేవు ఈ లోకం నుంచి నాకు విముక్తి కలుగుతుంది మనం కూడా మూలుగుతున్నామంట మనం కూడా ప్రశ్న వేదన పడుతున్నామంట చూడండి ఎందుకంటే మన ఆత్మీయ జీవితము దేవుడు విషయాలు మనం చూస్తున్నాం కాబట్టి ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకు సంబంధించింది ఎందుకంటే నువ్వు ఆత్మలో సంపూర్ణంగా ఎదుగుతున్నావు కాబట్టి నీ రోల్ ఏంది నీ యొక్క ఏంది నీ జీవితం ఏంది అనేది నువ్వు బాగా అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ఆత్మలో నువ్వు ఎదుగుతున్నవా ఈ దీనికి లోనయ్యే దాసుడుగా నువ్వు ఇంకా ఈ లోకానికి దాసుడుగాను జీవిస్తున్నావా రవ్వు అంటాడు మీ ఆత్మను శరీరం మీ ఆత్మను దేనికి ఈ లోకానికి దాన్ని సాధనంగా చేసుకుంటే లోక దానే కానీ నీతి సాధనముగా మీ అవయవములు ఆయనకి సమర్పించుకోమంటాడు అక్కడ పౌరులు భక్తుడు చెప్తాడు అంటే మనం సమస్త మనం సమర్పించుకొని ఆయన హ్యాండ్ ఓవర్ లో మనం ఉండాలి అంటే దేవుని ఆత్మకు మనం చోటిస్తున్నప్పుడు పరిశుధాత్మ మనం పొందుకోవాలని మనకి ప్రతిక్షణం ఎందుకంటే ఈ ఒక వన్ మంత్ నుంచి దేవుడు అదే విషయం ఎవరితో మాట్లాడినా కానీ దేవుడు అదే విషయం జ్ఞాపం చేస్తుంది ఎందుకంటే దేవుని ఆత్మ నీళ్ళు లేకుంటే నీకు ఆ వివేచన ఉండదు కాబట్టి మనం అలాంటి వివేచనం మనం పొందుకోవాలనే విషయం చెప్తాను చూడండి ఎందుకు మనకు అది ఎందుకు మూలుగుతుంది ఏకాగ్రంగా ఉన్నప్పుడు అపోస్తుల కార్యంలో చూడండి ఏసు ప్రభు ఎందుకు మనల్ని ఆ రీతిగా ఆ మనం ప్రభు మనం మనం మన లోకంలో ఎందుకు పెట్టిండు కానీ ఏకగ్రీవంగా మూలుగుతున్నప్పుడు నువ్వే నువ్వేం చేయాలా నిన్ను దేవుడు ఎందుకు కాపాడిండు ఆ శాపం నుంచి ఆ పాపం నుంచి దేవుడిని ఎందుకు కాపాడిండు అనే విషయం మనం మనం అర్థం చేసుకోవాలా చూడండి అపోస్తుల కారంలో ఇరవై ఆరో అధ్యయం అపోస్తుల కారం ఇరవై ఆరో అధ్యయం పద్దెనిమిదో వచ్చిన వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి వారు చీకట్లో నుండి చూడండి వారి చీకట్లో నుండి సాతాను అధికారంలో నుండి దేవుని వైపు నాకు తిరిగి నాయందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుధపరచువారి వారి శ్వాసములను పొందినట్లు వారి కన్నులు తెరచుడికై నేను నిన్ను వారి ఎద్దకి పంపి పంపేదనని యేసు ప్రభు ఇచ్చిన దర్శనము పౌలు ఆ అగ్రిప్ప అనే రాజు ఆయన ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పట్టుకొని అక్కడ పట్టుకోపోయినప్పుడు ఆ రాజు ఎదుట ఆయన ధైర్యంగా చెప్తున్నాడు నేను ఎందుకు ఈ లో ఆయన దర్శనం గురించి మరోసారి అక్కడ జ్ఞాపనం చేయబడుతూ ఉంటుంది చూడండి పౌలు అంతా ధైర్యంగా చెప్పగలిగినాడు ఎందుకంటే వీళ్ళంతా ఎక్కడ ఉన్నారంట సైతాను అధికారంలో ఉన్నారంట వాడు వాడు వాడి అధికారంలో నుంచి ఆయన వైపుకు మళ్లించాలా తర్వాత యేసుప్రభు విశ్వాసము పాపక్షమపణ తర్వాత పరిశుద్ధపరిచి వారి పొందినట్లు వారి కన్నులను తెరిచుటకాయి అంటే వాళ్ళ కన్ను మూసుకుపోయినారన్న ఆత్మ వాళ్ళు వాళ్ళ ఆత్మ నేత్రాలతో చూస్తలేరు వాళ్ళ ఆత్మీయ నేత్రాలు దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు ఇంకా ఆ చీకటి గుడ్డితనంలో నుంచి జీవిస్తున్నారు ఆచారబద్ధంగా మతపరంగా జీవిస్తా ఉన్నారు కాబట్టి దేవుడు ఈ రోజు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది నువ్వు ఆయన కుమారుడుగా ఉన్నప్పుడు నువ్వు ఆయన కుమార్తెగా ఉంటే నువ్వేం చేయాల అది మూలుగుతుంది వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్న ఎవరు మమ్మల్ని విడిపిస్తారు ఈ యొక్క నుండి అని మనం ఆ సృష్టి మూలుగుతుందంట ఏకగ్రీవంగా సృష్టి దేవుని బిడలే వాళ్ళు మూలుగుతున్నారు కాబట్టి దేవుడిని ఎందుకు కాపాడింది ఈ లోకంలో నేను ఎందుకు తీసుకొచ్చింది మన ప్రభు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి నువ్వు అనాల నేను విడిపిస్తా ప్రవ్వా నేను విడిపిస్తా ప్రవ్వ ఆ సృష్టిని దాస్యంలో నుంచి ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం కదా మనం దాస్యంలో నుంచి ఆయన దత్తపుత్రులుగా స్వీకరించి తన సొంత కుమారులుగా తయారు చేసుకున్నాడు చూడండి దాస్యము దత్తపుత్రం నుంచి తర్వాత సొంత కుమారుగా తయారు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా దాస్యంలో ఉన్నారు కాబట్టి ఆయన కుమారుడుగా తయారు కాలే కాబట్టి నువ్వు ఆయన కుమారుడు నువ్వు ఆయన కుమారుడు కుమార్తె కాబట్టి నువ్వేం చేయాలంటే వాళ్ళని ఆ సైతాను బంధకాల నుంచి నువ్వు వాళ్ళని విడిపించాలా అలా కాబట్టి ఇది ఎంతో కష్టతరమైంది కదా వాడు వాడి వాడి శరలోకి మనం పోవాలంటే శత్రు గవిని స్వాధీన పరచుకోవాలంటే నువ్వేం చేయాలి నీకు గాయాలైతే ఉంటాయి నువ్వు శ్రమతో కూడి ప్రార్థనతో విశ్వాసంతో ముందుకు పోవాలి వాడి గవిని దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే సైతాను బంధకాలు వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు పట్టబడి ఉన్నప్పుడు వాళ్ళ నుంచి విడిపించాలంటే నువ్వు పోవాలి కదా కాబట్టి నువ్వు అక్కడ పోవాలి అంటే వాటికి యుద్ధం చేయాలంటే నువ్వు ఎట్లా ఉండాలా నువ్వెట్లా తయారు కావాలా నువ్వు ఆత్మలో సంపూర్ణంగా ఎదగాలని కదా పరిశుధాత్మ నువ్వు పొందుకోపోతే నువ్వు సైతం మీద ఎట్లా విజయం పొందువు ఎప్పిన పత్రికలో మనం చూస్తాం ఆరోగ్యంలో ఎందుకు పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ప్రతి ఒక విశ్వాస ప్రతి దేవుని సేవకుడు ఒక సైనికుల్లాగున్నాడు ఒక దూతతో పోల్చబడి ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఆ గాబరేలు దూత గాబ్రేల దూత ధాన్యాలకు సమాచారం తీసుకొస్తే ధాన్యాలు ప్రార్థన చేస్తాడు ఇరొక రోజు ప్రార్థన చేస్తుంటే ఒక సమస్య కొరకు ఒక దర్శనం కొరకు అది అర్థం చేసుకోవాలని ధాన్యాలు ప్రార్థన చేస్తాడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంటే ఆయన మనసును సంపూర్ణంగా దేవుని సమర్పించుకొని ఆయన మనసును సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్న తర్వాత ఆయన తగ్గించుకొని తన యేసు ప్రభు ఆయన దేవుని దగ్గర తగ్గించుకొని మోకాల జీవితం ప్రార్థనతోని ప్రభు కొరకు కనిపెట్టుకున్నాడు ఆయన దర్శనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు రావాలన్నప్పుడు గాబ్రేలతో తిరిగి వస్తున్నప్పుడు సైతాన్ని అడ్డగించిండేవాడు ఎందుకంటే చూడండి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి ఎందుకు ఒకసారి ఆలస్యమవుతున్నప్పుడు ఇది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలా దేవుడు నా ప్రార్థన వింటలేడు ఆయన నాకు జవాబు మనం బాధపడతా ఉంటాం కానీ మనం బాధపడద్దు ఎందుకంటే అక్కడ ఏం జరుగు ప్రార్థన చేసి అక్కడ ఎన్నో జరుగుతుంది ఆకాశం వల్ల దురాత్మ సమూహాలు అక్కడ పనిచేస్తున్నాయి చూడండి ఎన్ని అడ్డగిస్తాయి చూడండి కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకున్నాం మనం ఈ రీతిగా చూడండి మనం తెలుసుకోపోతే మన ఆత్మీయ జీతం ఎటు పోతుంది నువ్వు ఏ రీతికి పోతున్నావు ఈ సృష్టి మొత్తం మూలుగుతుంది దేవుడిని నీకు విమోచించిచ్చిన ప్రభు నీ రక్షణ పొంద ప్రభు నీకు ఇచ్చిన సమస్య కానీ పని ఇచ్చింది దేవుడు ఆయన చేసి అది నీ చూపించి ఆ అధికారం నీ చేతిలో పెట్టి ఆయన పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు ఆత్మరూపంగా నీలో ఉండి నీలో ఉండి నీకు ఆ పని బోధిస్తున్నాడు కాబట్టి నువ్వు అది గ్రహించు ను అర్ధం చేసుకో ను ప్రార్థన చేయి దేవుని వాటిని దానించి దివారాతులు ఆయన సంధిలో కనిపెట్టుకో ఆయన కొరకు జీవించు ఈ ఆత్మీయమైన విధానం నేర్చుకోవాలా కాబట్టి దానిని ప్రార్థన చేస్తుంటే ఆ గాబీల దూత ఇచ్చినప్పుడు సైతం అడ్డగించినప్పుడు అప్పుడు మికాయల దూత రావాల్సి వచ్చింది దూత ఇప్పుడు యుద్ధాలు తీస్తాడు కాబట్టి దూతలో ఒక్కొక్క రీతి ఒక కొరకుగా ఉంటాడు దేవుడు మికాయల దూత వచ్చి యుద్ధం చేస్తే అప్పుడు ఆ సమాచారం అప్పుడు గాబ్రేల దూత కిందికి వచ్చింది దేవ దావిదికి సమాచారం చెప్పిన తర్వాత అప్పుడు గాబ్రేల దూత వెళ్ళిపోతే అప్పుడు సైతాను తో యుద్ధం చేస్తాడు మికాయలు మళ్ళీ చెప్తాడు నేను ఇంకొక మూడు నాలుగు రాజుల దగ్గర పోవాలా వాళ్ళతో యుద్ధం చేయాలా దాని అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు కాబట్టి సైతాను అడ్డగించిండు పాత నిబంధన కాలం మికాయలు దూత కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో మనమే ఆ దూత మనమే దూత సైతాను అడ్డగించాలంటే నువ్వు అడ్డగించాలా అది నీ ద్వారా దేవుడు అది వాడిని తొక్కిస్తాడు సాతానుని మీ కాలకెండేసి చిత్ర దొక్కించు అన్న వాక్యండి మీరు చదివిందో లేదు ఎక్కడ వాక్యం ఉంటది నాకు జ్ఞాపకం వస్తుంది ఎక్కడ వాక్యం అంటే చూడండి ఆయన ఆయన లెవిల్కి వాడు సరిపోడు సైతానుడు ఆయన లెవిలి సరిపోడు వాడు ఆయనంత గొప్ప దేవుడు అయిన సృష్టి కాబట్టి సైతాను అని శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చి మన అందరికి కాబట్టి ఎంత గొప్ప అధికారం చూడండి ఆ కాలంలో దూతలకు ఇచ్చిండు మికాయలు దూత సైతాన్ ఎదిరించిన వాడు యుద్ధం చేసి వాడు కానీ కొత్తలి బంధనకు వచ్చినప్పుడు నువ్వే ఆ దూత నువ్వే మికాయల దూత లాగా అంతకంటే పవర్ దేవుడి నుంచింది ఎందుకు ఇక్కడ ఉంది వాక్యం వాళ్ళు సైతాన్ అధికారంలో ఉన్నారు సైతాన బంధకాలు ఉన్నారు వాళ్ళు నువ్వు వాళ్ళ కన్నులను తెరబడాలంటే వాళ్ళు విడిపించాలంటే నువ్వెంత ఎంతో యుద్ధశూరుడుగా నువ్వు తయారు కావాలా ఆ సృష్టిని ఆ దాస్యం నుంచి నువ్వు విడిపించాలంటే నువ్వెంత గొప్ప సుడుగా నువ్వు కావాలి కదా కాబట్టి మనం ఆ స్థితికి మనం ఎదగాల ఆయన ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులా తేరి చూస్తుందంట ఆశపడుతుంది ఎవరు మమ్మల్ని విడిపిస్తారా కానీ వాళ్ళు తెలీదు వాళ్ళు బాగానే ఉంది అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తారు అది నువ్వు చూడగలుగుతున్నావా నువ్వు చూడగలుగుతున్నావా ఈ రోజు చూడు నువ్వు గ్రహించు నీ ఆత్మను పరిశీలించుకో నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో రవ్వ ఆ వివేచన నాకు అనుగ్రించిన ఆయన నువ్వు ప్రార్థించే ఎందుకంటే ఈ కాలం ఈ ఈ రోజుల్లో భయంకరంగా వాడు టెక్నాలజీ రూపంగా సైతం వాడు భయంకరంగా పనిచేస్తుంది కాబట్టి వాడి కుయుక్తులను గుర్తుపట్టాలంటే నువ్వు ఆత్మలో నువ్వు ఆత్మ అక్కడ పోవాలా వాడు వాళ్ళు లోపడికి పోయి ఏం చేయాల వాళ్ళ హృదయంలో ఏముందో నువ్వు గ్రహించగలవు కాబట్టి అంత లోతుగా దేవుడిని నడిపిస్తాడు కాబట్టి ప్రతి ప్రతి ఒక వ్యక్తిని మనం శరీరంగా చూడ దేవుడిని కూడా ఆత్మలోనే చూడాలా కాబట్టి నువ్వు ఆత్మ స్వరూపిగా నువ్వు తయారైతే ఆ ఆత్మ ఏంది అనేది నువ్వు వివచించగలవు కాబట్టి ఆ స్థితికి వెదిగినప్పుడే నువ్వు ఆ యొక్క పవర్ దేవుడికి అనుగ్రహించి నడిపిస్తూ ఉంటాడు చూడండి అగ్గిప అనే ఒక రాజు దగ్గర పౌలు అంత ధైర్యంగా సువార్త చెప్తున్నాడు కాబట్టి ఈ చివరి కాలంలో మనం కూడా అనేక రాజులు ఎదుట కూడా యేసుక్రీస్తు నామాని మనం ధైర్యంగా చెప్పాల చూడండి ఎందుకంటే మనం ఆయన చూడండి ఇంకా చూడండి అక్కడ కాబట్టి అగ్గిప రాజ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవిదేయుడు కాను కాక మొదట దమస్కలోనికి నమస్కూలని వారికి ఎరుసలేములోని యూదయ దేశం అంతటను తర్వాత అన్ని జిల్లులను చూడండి ఎన్ని విధాలు చెప్పిన ఎన్ని దేశాల్లో పవన్ నడిపించి తర్వాత యూదులకు సువార్త ప్రకటించి తర్వాత వారు మారు పొంది దేవుని తట్టు తిరిగి మారు తన తగిన క్రియలను చెయ్యవాలనని ప్రకటించి ప్రకటించు ఈ విషయం అర్థం చేసుకోవాలా చూడండి ఈ విషయం చాలా ఇరవై వచ్చిన చాలా ముఖ్యమైన చూడండి మొదట దమస్కలోనికి ఉన్న వారికి అన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వారికి క్రైస్తవులు ఉన్న దమస్క మార్గంలో వాళ్ళు దాచుకున్నారు అక్కడ ఈ దేశమంతా భయంకరంగా సౌలు అనేకులు ఆయన పౌలుగా మారకముందు హింసకు గురి అయితే వాళ్ళ ఒక దాచుకుంటే వాళ్ళకు సమాచారం ఉంటది వాళ్ళని ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని పౌలు వాళ్ళ చంపనికి బయలుదేరినప్పుడు దేవుడా దర్శనం ఇచ్చిన వాళ్ళకి కాబట్టి మొదట దమస్కలోని వారికి ఎరసలేము అన్నప్పుడు యూదులు అక్కడ ఉన్నారు యూదులు ఈ విధంగా దేశం అంతటను ఆ దేశం తర్వాత అన్ని జనులకు ముఖ్యంగా చూడండి అన్నిలు కూడా సువార్త ప్రకటించడు ఆయన పౌరుడు చూడండి ఎట్లా ఉన్న సువార్త వారు మారు మనసు పొంది దేవుని తిరిగి మారు తగిన క్రియలు చెయ్యవాలనని ఈ విషయం అర్థం చేసుకోవాలా మారు తగిన క్రియలు మనం చెయ్యాలా మారు తగిన ఫలములు ఫలించుడి లేకుంటే ఇప్పుడే గొడ్ చెట్టు గొడ్డల ఆ ఉంచబడి ఉంది మంచి మారు తగిన ఫలములు ఫలింపని పత్తి చెట్టును దేవుడు అగ్ని నరక వేయబడి అగ్ని పడేస్తే మనం చూస్తాం యోహన వార్తలో యోహం మాట్లాడుతాడు అక్కడ ఇప్పుడే గొడ్డలు చెట్టు వేరునుంది మంచి ఫలములు ఫలింపున పత్తి చెట్లు దేవుడు నరికేస్తే అగ్నిగుణి పడేస్తాడంట కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా రైసవ జీవితంలో మారు మనసు ఉంది కానీ క్రియలు లేవు ఆ మారు మనుషు క్రియ రూపకంగా లేదు విశ్వాసం ఉంది కానీ క్రియ రూపకంగా లేదు కాబట్టి ఇవన్నీ మనం బోధించాల మనుషులకి ఎందుకంటే ఇవన్నీ బోధించకపోవడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఇంకా మాకు స్వేచ్ఛ ఇచ్చిన దేవుడు అని ఇంకా బానిసత్వంలో పడి వాళ్ళు కొట్టిమిట్లాడుతున్నారు కాబట్టి దేవుడు ఈ రోజు నీకు ఈ వాక్యాన్ని బయలుపరిచిండు కాబట్టి నువ్వు మనం ఏంచేలా వాళ్ళకు కాబట్టి మనం చూస్తాం ఇంకా నేను చాలా వాక్యం కాబట్టి మనకు టైం లేదు కాబట్టి కాబట్టి మీరు ధ్యానించండి ఇరిమి ఆరు గందలో ఒక వాక్యం ఒక ఒక ఒక ప్రవక్త చెప్తాడు బోయి చూడండి ఆ ప్రవక్త అబద్ధ ప్రవక్త చెప్తాడు దేవుడు మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి బబులోను దేశంలో నెమ్ది కాడి విరగ్గొట్టి మిమ్మల్ని చెప్పి అని ప్రవశిస్తాడు కానీ అబద్దాన్ని ప్రవసించాడు దేవుడు చెప్పిండు డెబ్బై సంవత్సరాలు మీరు బబులోనికి దాచునిగా ఉండాలని తర్వాత డెబ్బై సంవత్సరం తర్వాత నేను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను కానీ ఈయన మోసగించాడు ప్రవక్తను వాళ్ళ ఈ తిరుగుబడి అని కానీ ఇనిమి ప్రవసిస్తాడు అక్కడ అననీయ ప్రవక్త పడిపోయే చూడండి నీకును ప్రవక్తలు ఏం ప్రవశించింద్రో అని అక్కడ చెప్తాడు జ్ఞాపకం చేస్తే ఇరవై అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయం ఉంటుంది హినిమి కదా తర్వాత మీకు జ్ఞాపకం ఉంటే చూడండి కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం అబద్ధ బోధ భయంకరంగా విస్తరించింది ఇది అంతకంతగా దిగజారిపోతుంది నోవా కాలంలో ఎట్లా ఉందో మనిషి కొమే అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతున్నారు కానీ ఆత్మలు ఘోషిస్తున్నాయి దేవుడు ఈ రోజు చూపిస్తున్నాడు కాబట్టి మనకు చూపిస్తుంది కాబట్టి మనం కూడా మనం అందరం పరిశీలించుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని ఉన్న ఉన్నతంగా ఒక దశ నుంచి ఒక దశకి ప్రభులో ఆయన స్థితికి మనం ఎదగాల మన ప్రభు మనం ఎదిగింపజేస్తా ఉంటాడు కాబట్టి మారుమనిషి తగిన క్రియలు చేయాలని నువ్వు ప్రకటించాలా కాబట్టి చేస్తలేరు ఈ రోజు ప్రతి ఒక్కరు చేస్తలేరు కాబట్టి దేవుడు మనకు అవి చూపించిండు ఆ క్రియలు మనం చేయాలా చూడండి సేవా జీవితంలో మనం ముందుకు పోవాలా అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించాలా ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడే ఇవన్నీ మనం అర్థం చేసుకోగలం ఎందుకంటే పరిశుధాత్మ అభిషేకం లేకపోతే మనం ఈ సత్యని ఎందుకంటే మనం ఏదో ఆశ్చర్యబద్ధంగా చదివేసి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మనం మన జీవితాలు కూడా అట్లా మార్చుకోవాలా నువ్వు ఆత్మస్వరూపిగా నువ్వు తయారు కావాలి ఆయన ఆత్మ గనక ఆయన ఆత్మకు నువ్వు చోటు ఇవ్వాలి నీలో జీవాత్మ ఉంది చిన్న ఒక చుక్క లాంటి ఆత్మ కాబట్టి ఆయన ఆత్మతో నువ్వు కలిస్తే ఆయన పరిశుధాత్మ ఎంతో గొప్పది ఆయన ఆత్మస్వరూపిన దేవుడు కదా ఆయన నీ హృదయంలోకి వస్తే నీ జీవితమే మారిపోతుంది నువ్వు ఆత్మ సంబంధమైన స్వరూపుగా తయారైతూ ఆత్మను అనుసరించి నువ్వు ఉంటావు కాబట్టి అలాంటి స్పిరిట్ దేవుడు మనకు అందరికి కాబట్టి మనం పొందుకోవాలా మనం అడిగితే ఇస్తారు దేవుడు తప్పకుండా ఎప్పుడంటే ఒక విషయం అని ఎప్పుడు మనం జ్ఞాపం చేస్తూ ఉంటాం ఏంటంటే ఆ ఫిలిప్ రాసిన పత్రిక అపోస్తుల కార్యంలో ఫిలిప్ నసంపు కుడికి సువార్త ప్రకటించడం నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది చూడండి ఈ విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆచార్యబద్ధమైన జీవితం ఏందన్నప్పుడు ఇక్కడ పౌరులు చెప్తున్నాడు అక్కడ ఇక్కడ ఏం చెప్తా అంటే వాళ్ళ మారుమెంట్స్ తగిన క్రియలు లేవు చూడండి ఆ యొక్క ఎరుశనంలో ఆరాధన చేసుకుంటూ ఎక్కడ ఆ దాంతము ఎక్కడ సామరయపట్నం ఎక్కడ ఆ తీయపుడైన నసంపుకుడు ఎక్కడ పోతుడు ఒక దశ నుంచి ఒక దశకి ఆయన ఆయన ఆరాధన చేస్తూ పోతా ఉన్నప్పుడు ఆ నసంపుకుడు బైబుల్ వాక్యం చదువుతున్నాడు ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు చూడండి ఆయన చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ పిలుపుని తీసుకెళ్తాడు అక్కడికి చూడండి ఎంత కాలం నుంచి అతను బైబుల్ చదువుతున్నా గానీ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒక వాక్యం ఆయన హెచ్చరిస్తుంది అంటే గురించిన వాక్యం అది యశ గ్రంథంలో అతను చదువుతున్నప్పుడు ఈయన ఆయన వదికితే గొరె పిల్లలా ఉన్నాడు ప్రవక్త ఈయన గురించి మా ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త వేరొకని గురించి మాట్లాడుతున్నాడని అర్థం కాదు కానీ ఆయన చదువుకుంటూ అర్థం కావట్లేదు ఈ రోజు కూడా క్రైస్తవ జీవితం అంతే ఆచారబద్ధంగా ఆరాధన చేసి వెళ్ళిపోతున్నారే కాని ఆ సత్యని గ్రహించిన స్థితులను కాబట్టి పిలుపు రావాల్సి వచ్చింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి దేవుని కుమారులు సత్యస్థత కొరకు సృష్టి మిగుల ఆ ఆచతో తేలు చూడండి ఒక విధంగా మనం అర్థం చేసుకో ఆత్మ ఆ ఫిలిపిన్ అక్కడ దేవుని ఆత్మ తీసుకెళ్తే తీసుకుపోతే ఆయన పరిస్థితి ఏం కావాలా ఆయన ఇంకా బాణి ఆయన ఇంకా ఆ దాసలు ఉన్నట్టే కదా ప్రభుని తెలుసుకోవాలి కదా కానీ చూడండి ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలా ఆయన ఎంతో ఆశ ఉంది ఇది తెలుసుకోవాలని ఆశ ఉన్నప్పుడు దేవుడు పిలిపిని ఆ ప్రాంతానికి నడిపించాల్సి వచ్చింది దేవుడు అక్కడ ప్రాంతాల్లో ఫిలిప్ తువార్త చెప్తుంటే దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగి ఫిలిపిన్ తీసుకెళ్తుంది నువ్వు పోయి ఆ రథాన్ని కలుసుకోమంటాడు అక్కడ పోయినప్పుడు మీద కూర్చున్నప్పుడు ఆయన ఆయన ఆహ్వానించడం ఆయన ఆ లేఖను అనుసరించి ఏసు ప్రవహించిన సువార్త చెప్పడం తర్వాత ఆయన నీళ్ళకి ఇంకా ఆటంకం ఏమి ఉంది నాకు బాప్తిష్టమేమన్నప్పుడు నువ్వు విశ్వసిస్తే నువ్వు భారతం తీసుకొచ్చినప్పుడు నేను విశ్వసిస్తున్నా ఆయనే దేవుని కుమారుడు విశ్వసిస్తున్నా అని ఆయన చెప్పిండో అప్పుడు ఆయన భారతం ఇచ్చి మళ్ళీ పిలి పెళ్లిపోవడం అని ఈ విషయం నువ్వు మీరు అర్థం కనెక్షన్ చేసుకుని వాక్యం చూడండి నువ్వు అలాంటి పని నువ్వు చేయగలవా ఈ లోకమంతా ఆ రీతికి ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి విశుదీకరించాలా ఆయన సత్యాన్ని నిన్ను విశుదీకరించాలా వాళ్ళ క్రియలను విశదీకరించాల మారణి పొందిన వెళ్ళిపోతున్నారు గాని ఆ క్రియలు విశ్వాస మూలంగా దేవుని వాకింగ్ ప్రకారంగా చేసుకోవాలని ఎవరు చెప్పాలా ఫిలిపు బావాల్సి వచ్చింది ఆ నష్టంపుడికి ఎన్ని సంవత్సరాల నుంచి అతను ఆ రీతిగా బాధపడుతుంది కాబట్టి ఈ రోజు మీరు చెప్పండి ఈ రోజు కూడా క్రైస్తవులు ఎంతో మంది చర్చకు పోతున్న ఆచారబాలు జీవిస్తున్నారు ఆ లేఖనాలు అర్థం చేసుకుని వాటి జీవిస్తలేరు జాగ్రత్త రాబోయే నుంచి జాగ్రత్త మరి ఎవరు చెప్పాలా ఫిలిపు రావాలా పౌరులు రావాలా కాబట్టి మనము దేవుడు ఆ రీతిగా మనం మనం నడిపిస్తా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉంది యోగ గ్రంథంలో చూస్తారు కదా ఆయన ఇర్మయ గ్రంథంలో ప్రభుత్వెచ్ గ్రంథంలో చూస్తాడు నేను దేశం మీద పాడు ఉండగా ప్రాకారంలో దిట్టుపరచకు దద్దలైన సందుల్లో నిలబిచ్చుట కొను తగిన వాడు ఎవడ ఆకాశం చూసినా ఒక్కడు కూడా కనిపిస్తాడంట చూడండి ఆ ఉగ్రతలు మన ఆపాల మనం ప్రార్థన చేస్తే నువ్వు సువార్త చెప్పి వాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుని కనికరం వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళు విడుదల చూడండి అది నువ్వు అట్లా నిలబడగలవా ఏ ఉపగ్రంథంలో మనం చూస్తాం వేల కొలది దూతల్లో మనుషులకు యుక్తమైంది ఏదో వాళ్ళకి తెలియదంట కాబట్టి వేల కొల దూతల్లో ఒకడైనా గనుడు దేవుడు చూస్తున్న పై నుంచి ఒకరైనా ఉన్నాడా ఆ ఒక్కడు నువ్వు కావాలా నేను కావాలా మన అందరం కాబట్టి ఈ యొక్క బానిసత్వం నుంచి మనుషులు విడుదల పొందాలంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి స్వార్థ ప్రకటించాలా ఆ దాస్యం నుంచి వాళ్ళు ములుగుతున్నారు ప్రసన్న వేదన పడుతున్నారు మనం ఎవరు మమ్మల్ని విడిపింపగలడాన్ని వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి నువ్వు ఆత్మలు ఘోషిస్తాయని నువ్వు చూడగలుగుతున్నావా వాళ్ళ శరీరాన్ని చూస్తున్నావు వాళ్ళు అంత ఆడంబరంగా జీవిస్తున్నారు మాకు ఏం కాదు మాకు అంత బాగుందని జీవిస్తాం కాని వాళ్ళ ఆత్మలు నువ్వు చూస్తున్నావా వాళ్ళ ఆత్మల గోషిస్తే చూడగలుగుతున్నావా ఏ హెచ్కెళ్ళ మనం చూస్తాం ఆ ప్రవక్తలు యాచకులు ఏం చేస్తారంటే దేవుని మందిరంలోకి పోయి ధూపం వేస్తా విగ్రహాలను పూజిస్తూ ఉంటే ఆ గోడకు కన్నం వేసి ఏ హెచ్కెళ్ళకు దేవుడు చూపిస్తాడు అట్ట చూడగలవా అట్ట నువ్వు చూడగలుగుతున్నావా ఈరోజు అని నీకు చూపిస్తాడు కాబట్టి నువ్వు ఆత్మను వివేచించాలా ఇవే చిన్నవర నువ్వు పొందుకోవాలా పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడే దేవుడు నీకు అవన్నీ ఇస్తాడు నువ్వు ఆత్మలు ఆయనకు విధేత చూపించినప్పుడే ఆయన వాక్యానికి నువ్వు స్వీకరించినప్పుడే నీలో ఆ వాక్యం పనిచేస్తుంది కాబట్టి ఆ స్థితికి మనం ఎదగాల అంటే కృప దేవుడు మనకు అందరికి అనుగ్రించాలా దేవుడు చిన్న వాక్యం దీల్చేదాక చిన్నగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకే వందాలేసయ్య నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నాం ప్రాభా గొప్ప దేవ అయినా నీకు కుమారుల ప్రతిష్టత కొరకు ఈ మొత్తం నిధుల తేరి ఆశతో తేరిచిస్తుంది ప్రభా అయినా ఒకప్పుడు ప్రభా పాపంలో ఈ సృష్టిని ప్రభావ నా తన్ని విడిపించడానికి వేస్తూ ప్రభా మీరే ఈ లోకానికి వచ్చినారు వాటిని విడిపించినారు ప్రభా తండ్రి నీకు వందాలి సీకు వందనాలు ప్రభావ తిరిగి ప్రభాలు మరలా బాణిసత్వంలోకి పోయింది ప్రభా ఈ రోజు మతపరంగా ఆచారబద్ధం జీవిస్తున్న మీ ధర్మశాస్త్రాన్ని మీ వాక్యం తృణీకరించే ప్రభా అబద్ధ బోధంతో తిరిగింది క్రైస్తవ జీతం ఈ రోజు ప్రపంచం ఓ ప్రభా రాబోయే ఉపద్రవాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభా మోసంలో ఉన్నారు కనికరించండి వాళ్ళందరికీ ప్రభావ ఈ వాక్యం ప్రకటించాలా ప్రభా వాళ్ళకి విమూర్తి కలిగించాలా పౌలకు ఆ రీతిగా మీరు అభిషేకించినారు పౌలకు ఆ రీతిగా మీరు నిలబెట్టుకున్నారు ప్రభా సైతాన్ని బంధకాల నుంచి వాళ్ళు విడిపించాలా వాళ్ళ పనులు తెరవబడాలని అందుకే నేను నియమించినాను అని నన్ను మీరు పౌలతో మాట్లాడుతున్నారు దర్శనం ఇచ్చిన దాన్ని మాకు కూడా మీరు దర్శనాలు ఇచ్చిన ఎన్నో కళలు ఇచ్చినారు మా సేవా జీవితం ఎట్లా ఆరంభం కాబోతుందో ఆ విషయాలు మీరు మాకు అనుగ్రహించిన అన్నాను ప్రవ్వా నా దేవ మేము తెలుసుకున్నాం మేము ప్రవ్వా అలాంటి ఆ స్థితికి మేము తగినట్టు మేము జీవించాలా మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయం చేసుకోవాలి ప్రత్యక్షణ జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మీ ఆత్మలో మీ జీవించాలా ఆత్మలో నడిపింపబడాలా ఆత్మలో సంపూర్ణి వెదగాల ప్రభావ సంపూర్ణతో మీరు సాగిపోలా ప్రభా ప్రతి దశలో ప్రభా మీకు విధేత చూపించాలా అనేక విశ్వాత ప్రకటించాలా ఈ లోకమంతా ఓ ప్రభా నా తల్లి ఇంకా బంధకాలన్నది ప్రభావ సైతన్ బంధకాల కొట్టి మెట్లాడుతున్నారు ప్రభా ఆ బంధకాలను వాళ్ళందరికీ విడిపించాలా వాళ్ళ బంది కట్లు మేము ఇప్పాలా అందుకే మీరు మమ్మల్ని అభిషేకించినారు ప్రభా నీకు అన్నాను తండ్రి నీకే స్థితి తుని స్వోతలు గొప్ప దేవుడు వేస్తాయా నీకు అన్నాడు అక్కడ యోగ్యతను ఆ యొక్క ధనితను మీకు అందరికి ఇచ్చినా నీకు అన్నాను ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకుని నీకే మహిమా ధనత ప్రభావాలను సమర్పించుకున్నాను ప్రతి ఒక్కరి బిడ్డను నూతనంగా మీరు ఆయన మీరు ఆఖరి తొరగం ప్రభావం సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా అలాంటి సేవ జీతాలను మిమ్మల్ని అందరూ నడిపించుకుంటాం ఆ రీతిలో ప్రభావ వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపర్చని ప్రభావ సంపూర్ణ స్వస్థతలు దయచే వాళ్ళ జీతాలని సమర్పించుకోలేగన ప్రతి బిడ్డను మీరు ఆకర్షించుకునే ప్రభావం రక్షించుకోండి మీకు ఒకరు జీవించే బిడ్డలుగా ఆదిష్టం ఆయన నా ప్రభావ నా దేవానికి వర్ణాలేస్తా నా ప్రభా యాక్షన్ భయంకరంగా మనుషులు బలంతంగా రుద్దుతున్నారు ప్రభావ మేము ఎట్లా తప్పించుకోవాలా ప్రభావ ఏ రీతిలో మేము ముందుకెళ్లాలో మార్గం చూపించాను ఓ ప్రభావ్వా గొప్ప జనాన్ని ఎట్లా మేము వాటించి విముక్తి కలిగించేవారు లాగా వాళ్ళకి ఎట్లా మేము ప్రకటించాలో దేవ మీరు జ్ఞానం దిండి ఏ రీతి ప్రార్థన చేసేది నేర్పించాలో మాకు జ్ఞానం అను గురించాను ప్రభావ మేము దేని విషయంలో మీ రెక్కల కింద మేము సురక్షితంగా ఉన్నాం ప్రభావ అంటే నీకు వర్ణాలు అవి మా మీద పని చేయదు ప్రభావ ఎందుకంటే గోరిపిల మా మీద ఉంది మీ అభిషేకం మా ప్రతి అవయవాలు పొందే ప్రాభ మేము భయపడం కానీ ప్రభావ గొప్ప జనం ఆయన వాటితో పరిగెత్తున్నారు ప్రభావ స్వస్థపరిచే దేవుడు అని నీ వచ్చి నిన్ను చూసే ప్రవా నిన్ను విడిచిపెట్టి ప్రవ్వా వాళ్ళు ఈ లోకంతో పరిగెత్తునని కనికరించండి క్షమించమని ప్రార్థిస్తాం ఆ బిడ్డలు మీతో ఆకర్షించుకుని మీరే స్వస్థపచ్చే దేవుడు అని తెలుసుకోలేగన వాళ్ళ ఆత్మ నేతలు ఇప్పటిని ప్రభావాల హృదయాలు తెరవండి గొప్ప సాసం పెట్టుకుని మీరే మయం పొందమని ప్రార్థిస్తాం ఆయన ఈ మంత్ లో ప్రావా ఫోర్టీన్త్ కు ప్రభావ ట్రైబల్ ప్రాంతానికి మీరే మమ్మల్ని నడిపించారు ప్రభావ ప్రతి ఒక్కరు బిడ్డ నూతనంగా మీరు అభిషేకించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఆ ప్రాంతాలలో ప్రభావ చీకటి అందక దురాత్మ శక్తులు అందక డీ మెస్ట్ వేస్తున్న గద్దీస్తున్న ఆ దుష్ట శక్తిని పారిపోవాలి ఆ ప్రాంతం మనుషులు విడిచిపెట్టి పోవాలి ప్రాంతం సమాధానం కలుగునుగా ఏసు క్రీస్తు పరిశుద్ధం నామమ్మ అలా లూయ మీరు గొప్ప కార్యాన్ని అభిషేకించి మీరు వాడుకొని మార్గం అంతా రాకపోకలను తోడు అక్కడ మీరు పరిచయం అంతటో మీరు మాకు సహాయకులు నడిపించి వాళ్ళందరినీ ప్రభు అద్భుతంగా నూతన అభిషేకం మాకు అందరికీ విశేషమైన అద్భుతాలు జరిగించి ఈ నామాన్ని మహిమ తెచ్చుకోమని అన్నికులు రక్షణలు నడిపించి మీరే మహిం పొందమని ప్రార్థించి ఈ దినవంతం మీ సాయంత్రం నడిపించి ప్రతి దశలో మీ ఆత్మలో మీరు పరిశుద్ధంగా జీవించాలా ఆయన మా ప్రవర్తన మా చూపులు మా తలంపులు ప్రతి దాంట్లో ప్రవ ఆయన మిమ్మల్ని మహిమ పరచాలా ఆ రీతి మీ కంట్రోల్ తీసుకో మా ఆత్మలు మమ్మల్ని మీకు సమర్పించుకోండి మీ ఆత్మకనైనా ఈ దినంతా మీరు అందరి మైందండి మమ్మల్ని సురక్షితంగా నడిపించి ప్రతి చోట మీ కొడుకు మమ్మల్ని అందరినీ సాక్షి నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించిన తండ్రి ఆ మెయిన్ మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికి వైరస్ బాధితులకి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన